అందరికి ప్రయోజనం అండి దేవుని నామానికి మహిమ కలిగిన కాక ఒక ఆరాధనలో కూడి మీ అందరికి శుభాగ్య వందనండి ఈశ్వర నామంలో కూడి మనందరికి సమాధానం కలిగిన గాక ఈ దినమంతా దేవుడు తన కుప్పలో భ్రదరపచ్చి ఒక సాయంకాలం దేవుని స్థుతించేటప్పుడు ఆయన ఆరాధించేటకు దేవుని స్వరం ఇంటికి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవానికి వందన మన మధ్యలో నా ప్రజాతక్క గారు స్టార్టింగ్ ప్రార్థన చేస్తారు ప్రయత్నం కాక మీరు స్టార్టింగ్ ప్రార్థన చేయండి ప్రేషితుల ఆడ అందరికీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రభువుని కొనియాడుతూ మనము ప్రార్థన పూర్వకంగా కార్యక్రమం ప్రారంభించుకుందాము పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుదుడవు మహాఘనుడవు సర్వశక్తి మంతుడవు మహామహిమతో నిండిన వాడ నీకు గొప్ప నామంలకి వందనాలు వందనాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా మీరు చేసిన ప్రతి మేలు కొరకై ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాం మీరు చేసిన మేలను తలపోస్తూ ప్రభా మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకున్నటకు ప్రభ మాకు ఈ రీతిగా ఇచ్చిన సమయం కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా సంగడుకొని ఇద్దరు ముగ్గురు మేము మధ్యన మీరు ఉంటానని వాగ్దానం చేసిన దేవుడవు కాబట్టి ప్రభా నీ నామంలో మేము కూడుకుని ఉండగా ప్రభాని అతన్ని ఇంకా అనేకులను నడిపించండి ఇంకా రానైన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి నా ప్రభుడవు నా విమోచకుడవు నా రక్షకుడవు ప్రభా సాయంత్రకాల సమయం మేము ఈ ప్రార్థన నీకు నైవేద్య దూపము వలె చేరినట్లు ప్రభా కృప చూపించండి అంధకారమంత చీకటి శక్తులని ద్రాత్మ సమూహాలను ఏ శక్తి కలిగిన నామంలో కాల్చి ప్రభానతండి నీ యొక్క కృపలు బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి విత్తనైన వాక్యం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం బిడన్ మీ యొక్క సిలువ చాట్న మార్గుపరుచుకొని మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని హెచ్చరించేటకు ప్రభా మమ్మల్ని సరి చేయటకు ప్రభాన తండ్రి చేయటకు ప్రభా మని ప్రభావ విశ్వాసంలో ముందుకు నడుపుటకు మీ యొక్క వాక్యం ఎంతో అవసరమయ్యినది ఆయన ప్రభావ తండ్రి అన్ని దినము గడప యుద్ధ ప్రభ మేము కనిపెట్టుకొని నీ యొక్క వాక్యం మా మధ్యన మీరు గొప్ప కార్యం శూర్య కార్యం చేస్తూ ప్రభాన తండ్రి బిడను ప్రభ మీరు పేరు దేవి ందుకు జ్ఞాపకం చేసుకుంటున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభ అలుపులం అయోగ్యులము కాని ప్రభ నా తండ్రి నీ మేము పరిశుభ్రంగా ప్రభ నతని మమ్మల్ని సేర తీర్చిన దేవుడవు ప్రభ మమ్మల్ని చేరదీసిన వాడవు మమ్మల్ని బ్రతికించే వాడవు మమ్మల్ని పోషించే నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఇంతవరకు మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం పాటల ద్వారా వాక్యము ద్వారా నా తండ్రి మీ యొక్క మహిమ కలుగును గాక సాయంత్రకాల సమయం అందరూ రానయ్యిన జ్ఞాపకం చేసుకోనండి ప్రతి ఒక్కరు త్వరపడి ఆయత పడి ప్రభని సన్నిధికి వచ్చేటప్పుడు ప్రభా సహాయం చేయండి మరి ట్రావెలింగ్ లో ఉన్నవాళ్ళు ప్రభ మరి విలేజ్ మినిస్ట్రీలో ట్రైబల్ మినిస్ట్రీస్ లో వెళ్ళిన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రభా తండ్రి సేవకులందరూ ప్రభ ఈ టీం లో ఎంతమంది ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు పేరున అడుగుపెట్టి ప్రతి స్థలం వారికి మీరు ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడవు నమ్మదగిన వాడు నీకు కార్యంలో ప్రభ మేము తలపోస్తూ నిన్ను ధ్యానిస్తూ ప్రభ ఈ సాయంత్రకాల సమయం అందు నా తండ్రి ప్రభా మమ్మల్ని ఈ రీతిగా మమ్మల్ని సమకూర్చి నీకు వందనాలు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ ఏసయ్యా మీకు పాత సన్నిధిలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి దాడ్ మధ్య పాట పాడండి సిస్టర్ మా సిస్టర్ ఓకే అండి ప్రెజల సిస్టర్ బ్రదర్స్ అందరికి ఏసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా ఏసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నీవేనా సంతోషగానము సర్వసంపదలకు ఆధారము నీవేనా సంతోషగానము సర్వసంపదలకు ఆధారము ఏసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా వలన ఏదీ ఆశించక ఏ ప్రేమించితివి నను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితి నావలన వలన ఏదీ ఆశించక ఏ ప్రేమించితివి నను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి శిలువ మానుపై రక్తము కాచి రక్షించితివి శిలువ రక్తము కాచి రక్షించితివి శాశ్వత కృప పొంది ఇలా జీవింతును నీ శాశ్వత కృప పొంది ల జీవింతు నీ కొరకే ఏసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా ఏసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా వలన నా కొరకు సర్వము దారాలముగా దయచియుడవు దాహము తీర్చుటకు బండను చీల్చి నవ్వు నావలన నా వల నా సర్వము దారాలముగా దయచీయుడవు దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారి అలసిన వారి ఆశను తృప్తి పరచుటకు అలసిన వారి ఆశను తృప్తి పరచుటకు అనంత కృప పొంది ఆరాధంతును అనుక్షణము అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము ఏసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నీవేనా సంతోషగానము సర్వసంపదలకు ఆధారము నీవేనా సంతోషగానము సర్వసంపదలకు ఆధారము నీ వలన బల ముందిన వారే ధన్యులు నీ సన్నిధి అయిన వారు నిలిచెదరు నీ వారే ధన్యులు నీ సన్నిధి అయిన సీయోనులో వారు నిలిచెదరు నిలువరమైన రాజములో నిను చూచుటకు నిలువరమైన రాజములో నిను చూచుటకు నిత్యము కృప పొంది సేవించెదను తుది వరకు నిలువరమైన రాజ్యములో నిను చూచుటకు నిత్యము కృప పొంది సేవించెదను తుది వరకు ఏ మనోహర ప్రేమకునిలయుడా ఏకర పూర్ణుడా మనోహర ప్రేమకునిలయుడా నీవేనా సంతోషగానము సర్వసంపదలకు నీవేనా సంతోషగానము సర్వసంపదలకు ఆధారము ఏసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా ఆరాధనకు యోగ్యుడవు ఎల్ల వేళలా పూజుడవు ఆరాధనకు యోగ్యుడవు ఎల్ల వేళలా పూజుడవు ఎల్ల ఆరాధనకు యోగ్యుడవు ఆరాధనకు యోగ్యుడవు కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయ్యుడా సిస్టర్ బ్రదర్స్ థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజులా మన మధ్య నున్న బ్రదర్ వాక్యం షేర్ చేస్తారు ప్రేసుల బ్రదర్ మీరు వాక్యం షేర్ చేయండి మన మన మధ్యలో దిలీప్ మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన ఏసుక్రీస్తు నామం పెరగటం మీ అందరికీ నా వర్ణనములు శుభములు నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వప్న సిస్టర్ గారు నా హృదయపూర్వక వర్ణనాలు దేవునికి మహిమ కలుగును గాక చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకున్నాము మహాపరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ కలిగిన దేవ కృపా కనికరం తండ్రి జీవం కలిగిన దేవ సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి అయిన నీకు వందనాడు కృతజ్ఞతలు స్థుతులు నైనా నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువ దేవా తండ్రి గడిచిన కాలం అంతా ఈ దినం వరకు ఈ క్షణం వరకునైనా ఇదిగోనైనా మేమేమయ్యున్నామో దేవ అది కేవలం నా తండ్రి నీ దయ నీ కృప తండ్రి దానిని బట్టి నాయన నీకు వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం యహోవా దయాళుడు ఆయన కృప నిరంతర ఉండులు నిత్యం ఉండులు అన్నావు తండ్రి కాబట్టి పగలు ఎండ దెబ్బ నుంచి రాత్రి వెన్నెల దెబ్బ నుంచి చీకటిలో సంచరించు బాణము నుండి ఆయా నాశనకరమైన ఏ తెగులు నాయన మా గుడారము సమీపించకుండా ఏ అపాయమునైనా మా యొక్కకు రాకుండా తండ్రి వేటగాని ఊరిలో నుండినైనా మమ్మల్ని కాపాడుతున్న దేవుడవయ్య అనుదినమునైనా తండ్రి నీ ప్రేమ నీ ఆదరణ నీ కృప నీ సహాయమునైనా మాకు దయచేస్తూ మా అవసరాలన్నీ తీరుస్తూ మాకు కావలసినవన్నిటినీ సమకూరుస్తూనైనా ఎంతవరకునైనా మమ్మల్ని పోషిస్తూనైనా ఈ రీతిగా మీరు నడిపిస్తున్నందుకు దేవా నీకే వందనాలు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెందించుకుంటున్నాం ప్రభా అవును దేవా ఏ భేదం లేదు నాయన మేమందరము కూడా నాయన పాపం చేసిన వారమే దేవుడు అనుగ్రహించు మహిమలునైనా మేము పొందలేని వారిగా మా పాపముల చేతనాయినా మా అపరాధముల చేతనైనా మేము చచ్చిన వారమై ఉన్నప్పుడు నాయన నశించిపోతున్న మమ్మల్ని అయినా ఈ లోకములోనికి వచ్చినయన మీరు మమ్మల్ని గదికి రక్షించుకున్న దేవుడవయ్యా అయ్యా పాపులమైనా మా కొరకు భక్తిహీనులమైన మా కొరకు నాయన నశించిపోయే మా కొరకు నాయన ఏ పాపము లేని దేవుడవునైనా ఆ కలవరి సెలువులో దేవ మా కొరకునైనా నువ్వు ఎంతగానో శ్రమ అనుభవించినావు దేవ ఎన్నో నిందలు అవమానాలు అన్నిటినీ అయ్యా అల్పులము అయోగ్యులము అయా నీ దృష్టికి నీచమైన వారము అసహ్యమైన వారము అయ్యా నీకు లోబడని ప్రజలం అయ్యా అలాంటి మా కొరకునైనా ఏ పాపం లేని దేవుడు నీవు మా కొరకు పాప పరిహారార్థ బలిగా మారిన అయ్యా నీ కృపచేతనైనా మమ్మల్ని రక్షించుకున్నందుకు యొక్క అమూల్యమైన రక్తము గొర్రెపిల్ల వంటి రక్తము నిష్కలంకము వంటి రక్తము రక్తమునైనా ఆ కలువరి సెలులో దేవ మా కొరకు కాల్చినయన మమ్మల్ని మీ సొత్తుగా అయినా మార్చుకున్నందుకు నాయన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమునైనా మాకు దయచేసినందుకు నీ పిల్లలుగా నీ వారసులుగా నీ రాజ్యానికి నాయన హక్కుదారులుగా మమ్మల్ని చేసుకున్నందుకు అయ్యా ప్రతి దినమునైనా నీ ఆత్మతో నింపి అభిషేకించి నడిపిస్తున్నందుకు నాయన అలాగే నాయన ను ఆదరణ కర్తవు కాబట్టి కష్టాల్లో ఉన్నప్పుడు శ్రమలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు అయా కృంగిన స్థితిలో ఉన్నప్పుడు కూడా నాయన మమ్మల్ని విడవకుండా ఎడబాయకుండా అయా ఆదరిస్తూ ఒక తల్లి ఎట్లయితే తన బిడ్డను ఆయన ప్రేమిస్తుందో నాయన అలా తల్లి విడిచినా తండ్రి విడిచినా ఈ లోకంలో మాతో ఉన్నవారు ఎవరు మమ్మల్ని విడిచినా మమ్మల్ని విడవకుండా తండ్రి అయా ఇస్రాయలులను కాపాడువాడు కొనుకడు నిద్రపోడన ఆ రీతిగా ఈ రీతిగా నాయన తండ్రి నాయన మీరు మా పట్ల మీరు చూపిస్తున్న ప్రతి మేలులకై నాయన ఉపకారములకై ఆశ్చర్య కార్యములకై అయ్యా నువ్వు ఇచ్చిన రక్షణను బట్టి తండ్రి నువ్వు ఇచ్చిన ప్రతి దానిని బట్టి దేవా నీకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో ఉందిరో అక్కడ వారి మధ్య నేను ఉంటానన్నావు దేవా మా మధ్యలో మీరున్నారు మీ ఆత్మ మా మధ్యలో ఉందని మేము నమ్ముచున్నాం తండ్రి ఇంతవరకు నాయన తండ్రి పాటల ద్వారా మా హిమ పొందిన అయ్యా తండ్రి ఇప్పుడు నీ ఒక్క వాక్యాన్ని ప్రభు మేము ధ్యానించబోతుండేగా తండ్రి నాయన మాలో ఎలాంటి గొప్పతనం లేదయ్యా తండ్రి గొప్పవాడవు నీవే అధిక శక్తి సంపన్నుడు నీవే అనంత జ్ఞాని యోగ నీవే అవును ప్రభువ తండ్రి పరిశుద్ధాత్ముడు నీ సహాయం లేకపోతే నాయన ఏ మనిషి రక్షణ పొందుకోడు ప్రభు అయ్యా నీ సహాయం లేకపోతే ఏ మనిషి కూడా నాయన మారు మనసు పొందాడు అయ్యా తండ్రి నీ సహాయం లేకపోతే ఎవరు రక్షణలోనికి రారు ప్రభువా కాబట్టి నాయన మేము ఒక పాత్ర లాంటి వాళ్ళం ప్రభువ మమ్మల్ని నడిపించే నాయకుడవు నీవే మాలో ఉండి నాయన తండ్రి మాతో మాట్లాడే దేవుడవు నీవే నువ్వు జీవం గల దేవుడవు తండ్రి ఆ జీవం కలిగిన మాటలను అయినా మాకు అనుగ్రహించి నాయన నీలో తండ్రి మమ్మల్ని జీవింపజేయమని మా ఆత్మలను జీవింపజేయమని అయ్యా ఈ లోకంలో మీ కొరకు మేము జీవించేలాగా నాయన మీరే మనసును దృఢపరచమని మా బలపరచమని అయ్యా ఏ రీతిగా ముందుకు నడవాలో ఆయన మాతో మాట్లాడమని తండ్రి నన్ను నీ చేతులకు అప్పగించుకుంటూ ఎక్కడ కూడా నాయన నా స్వనీతిని స్థాపించుకోకుండా నా స్వబుద్ధుని నేను ఎక్కడ ఆధారం చేసుకోకుండా నా ప్రవర్తన అంతటి అందు నీ అధికారానికి లోపరుచుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఈరోజు ధ్యానించే అంశము మత్త వార్త ఎనభై రెండో అధ్యాయము పద్నాలుగో వచనము మత్తాయి శువార్త ఇరవై అధ్యాయము పద్నాలుగో వచనంలో ఏముందంటే కాగా పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను కాబట్టి ఈరోజు ప్రభు మనతో మాట్లాడడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుని పిలుపు అనేకులకు ఉంది కాబట్టి దేవుడు అనేకులను పిలుస్తున్నాడు లోకంలో ఉన్న పాపంలో ఉన్నవారిని దేవుడు పిలుస్తున్నాడు అలాగే విశ్వాసంలో ఉన్నవారిని కూడా దేవుడు పిలుస్తున్నారు ఎందుకు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించడానికి కాబట్టి దేవుని పిలుపు పరలోక సంబంధమైన పిలుపు కాబట్టి ఆ పరలోక సంబంధమైన పిలుపులో ఆ పరలోక సంబంధమైన ఆ పరలోక రాజ్యములో దేవుని రాజ్యములో చూడండి ఆయన పోలికలో ఆయన స్వరూపంలో చేయబడిన నరులు అంటే మానవులు కాబట్టి ఈ భూమి మీద నివసించుచున్న ప్రతి మనుష్యుడు ఆయన పిలుపులో ఉన్నాడు ఆయన ప్రణాళికలో ఉన్నాడు ఎందుకంటే ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోవడము దేవుని చిత్తము కాదు మన తెలుసు మనం వింటున్న వాక్యము దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించను ఎందుకు దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించిందంటే ఈ లోకము ఆయన మూలముగా కలిగింది కలిగి ఉన్నది ఏది కూడా ఆ దేవాది దేవుడైన యేసు క్రీస్తు ప్రభు అలగలేదు. కలగలేదు కాబట్టి మనమందరము కూడా దేవుని బిడలమే దేవుని సంబంధులమే ఎందుకంటే నరుణ్ణి ఆత్మ దేవుణ్ణి వద్ద నుండి ఈ లోకానికి వచ్చింది ఎందుకు దేవుడు ఈ మాట చెప్తున్నాడు అంటే ఈరోజు ఈ లోకంలో ఉన్న ఇంకా ఎంతో మంది గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యద్దకు రాండి అని ఈ లోకంలో ఇంకా దేవుణ్ణి ఎరగని ప్రజలు ఇంకా ఈ లోకంలో చూడండి సత్యం తెలియని ప్రజలు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను ఆయన యొక్క సిలువను గురించిన సువార్త తెలియని ప్రజలు ఎంతో మంది ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ దేవుని పిలుపులోనికి రావాలి వీళ్ళందరూ దేవుని వద్దకు రావాలి అంటే ఆ దేవుని గురించి చెప్పేవారు దేవునికి అవసరము కాబట్టి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అంటే చూడండి రెండవ పేతురు ఒకటో అధ్యాయము పదో వచనము అందువల్ల నా సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్టుకు మరీ జాగ్రత్త పడుడి క్రియలు చేయువారైతే ఎప్పుడు అలాగునా మన ప్రభువును రక్షకుడినైనా ఏసు క్రీస్తు యొక్క నిత్యరాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును కాబట్టి ఎందుకు మన పిలుపును మన ఏర్పాటును మనం నిశ్చయం చేసుకొని జాగ్రత్త ఆ పిలుపును ఆ ఏర్పాటును మనము నిశ్చయం చేసుకోకపోతే మన ద్వారా అనేకులు రక్షణ పొందలేరు కాబట్టి ఎంతో మంది ఈరోజు ఈ లోకములో నశించిపోతున్నారు సువార్త తెలియకుండా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చిండు ఎందుకు ఆ శిలువులో ఆయన మరణించి ఆయన మరణమును విశ్వసించడం ద్వారా ఆయనను నమ్మడం ద్వారా ఆయనను అంగీకరించడం ద్వారా మనుషులు జీవము గలవారవుతారు కాబట్టి ఒకప్పుడు మనంకి జీవం లేదు కాబట్టి భేదం ఏమీ లేదు మనం కూడా పాపము చేసిన వారము అంటే పాపము వలన వచ్చు జీతము మరణం అందుకు పౌలు మనమందరము మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారము అంటే జీవము లేని వారము ఆ జీవము తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యద్ద ఉంది కాబట్టి ఆ జీవము ఈ లోకములో ఉన్న మనుషులకి కలగాలి ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను కాబట్టి ఆ వెలుగు మన వెలిగింపబడాలి మనమందరము ఒకప్పుడు చీకటిలో ఉన్నవారమే ఎవరో వారి పిలుపును వారి ఏర్పాటును నిశ్చయం చేసుకొని జాగ్రత్త పడి దేవుని గురించి సువార్త ప్రకటించడాన్ని బట్టే కదా ఈరోజు నువ్వు నేను రక్షణ పొందిన చూడండి ఆనాడు అపోస్తులు ఆ రీతిగా దేవుని యొక్క పిలుపును ఏర్పాటును నిత్యం చేసుకోబట్టే కదా ఈ సువార్త ఏ రీతిగా వచ్చింది ఈరోజు ఆ సువార్తని ఈరోజు మనమందరము కూడా ప్రకటించాలి కాబట్టి ప్రకటించే విషయంలో ఈ రీతిగా దేవుని పిలుపులో ఉన్న విషయంలో కొందరే దేవునికి విధేయత చూపిస్తున్నారు కొందరే ఆ పిలుపుకు తగిన ప్రతిఫలం ఉంటుంది ఆ పిలుపు ఎంతో ఉన్నతమైనది ఎంతో గొప్పది కాబట్టి ఆ పిలుపులో నేనున్నాను ఆ దేవుని యొక్క ప్రణాళికలో నేనున్నాను కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు మీరు ఈ లోకానికి వెలుగని ఎందుకు చెప్పిండు ఆ వెలుగు చీకటిలో ఉన్న ప్రజలను వెలిగించడానికి కాబట్టి ఒకప్పుడు మనలో చీకటి ఉంది ఆ చీకటిలో ఉన్న మనము వెలుగు సంబంధులుగా మారామంటే ఎవరో దేవుని గురించి చెప్పడాన్ని బట్టే కదా ఈరోజు అలా మనము ఇతరులకు చెప్పగలుగుతున్నామా ఇతరుల దేవుని యొక్క సువార్తను ప్రకటించగలుగుతున్నామా అనేది మనల్ని మనం పరిశీలించుకోవడానికి పరీక్షించుకోవడానికే ఈ రోజు దేవుడు మాట్లాడే వాక్యం యొక్క ఉద్దేశం మనిషిని బట్టి మనం వాక్యం వింటేనో లేదా మనుషులను బట్టి మనం వాక్యాన్ని స్వీకరిస్తే చూడండి చాలా నష్టపోతాం ఎందుకంటే దేవుడు పిలిచిన పిలుపు ఈ లోకంలో గొప్పవారిని జ్ఞానవంతుల్ని ఐశ్వర్యవంతుల్ని దేవుడు పిలవలేదు ఎన్నిక వారిని ఈ లోకంలో పనికిరాని వారిని నీచమైన వారిని మెర్రి వారిని ఆ నీచమైన వారిలో ఆ వెర్రి వారిలో ఆ పనికి మాలిన వారిలో నేను కూడా ఒకడును కాబట్టే ఆయన నన్ను ఎంచుకున్నాడు కాబట్టే ఈరోజు ఈ వాక్యం మీతో చెప్పగలుగుతున్నా నాలో ఏ గొప్పతనం లేదు నేనేమి గొప్పవాణ్ణి కాదు జ్ఞానవంతుణ్ణి కాదు నేనేమి ఈ లోకంలో అందరితో పోల్చుకుంటే నేను ఎంతో అభాగ్యుడును కానీ అలా అభాగ్యుడినైనా నేను కనికరించబడ్డాను ఆయన కృప ద్వారా నేను ఈ రోజు చెప్పడానికి దేవుని ప్రణాళికలో ఉన్నాను కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి చూడండి ఒక వాక్యం మీకు చూపిస్తాను చూడండి ఏసు యోన్ మత్త వార్త నాలుగో అధ్యాయము పద్దెనిమిదో వచనం నుంచి చూస్తే యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంధ్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రములలో వల వేయుట చూచను వారు జాలరులు ఆయన నా వెంబడి రాండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిది కాబట్టి దేవుడు వీళ్ళు చేపలు పడుతున్నప్పుడు సముద్రంలో వల వేస్తున్నప్పుడు దేవుడు పేతురు తన సహోదరుడైన అంద్రయాన్ని పిలిచినప్పుడు వాళ్ళు వెంటనే ఆ దేవుని యొక్క స్వరానికి దేవుని యొక్క పిలుపుకు వారు లోబడ్డారు ఈరోజు దేవుని యొక్క పిలుపు దేవుడి యొక్క చిత్తము దేవుని యొక్క ప్రణాళిక రక్షింపబడిన ప్రతి వ్యక్తి పట్ల ఉంది కానీ ఎంత మటుకు నీ జీవితంలో నువ్వు దేవునికి లోబడగలుగుతున్నావు అలా లోబడి దేవుణ్ణి వెంబడించగలుగుతున్నావు ఆ వెంబడించిన దేవుణ్ణి ఇతరులకు ప్రకటించగలుగుతున్నావు ఈ మూడు చాలా విలువైనవి అన్నట్టు మొదట లోబడాల రెండు వెంబడించాలా మూడు ప్రకటించాలి కాబట్టి ఈరోజు దేవుని యొక్క పిలుపు నా పట్ల ఉంది ఆ పిలుపుకు నేనెంత మటుకు లోబడుతున్నాను ఆ పిలుపుకు లోబడి నేనెంత మట్టుకు ఈ లోకంలో దేవునికి నేను జీవించగలుగుతున్నాను పాపము నుండి గాని లోకము నుండి గాని శరీర సంబంధమైన వాటి నుండి గాని నేను వేరుపడి దేవుని పిలుపులో నాకు ఇచ్చిన రక్షణ విషయంలోనే కాకుండా ఆయన నన్ను నాకంటూ ఒక పరిచర్య ఇచ్చేడు దేవుడు నాకంటూ కొన్ని తలాంతులు ఇచ్చాడు దేవుడు నాకంటూ దేవుడు కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు ఈ తెలియజేసిన విషయాలు నేను ఇతరులకు ప్రకటించాలా నాకు ఇచ్చిన తలాంతుల్ని నేను దేవుని నిమిత్తము మహిమపరచాల కాబట్టి నేను ఎలా దేవుని కృప ద్వారా రక్షించబడ్డాను నాకు ఇతరులు ప్రకటించడం ద్వారా ఈ సువార్తను తెలుసుకోగలిగినాను ఈ ప్రకటించబడిన ఈ సువార్త నేనెలా తెలుసుకొని ఈయన నిజమైన దేవుడు ఈయననే జీవం దేవుడు ఈయన ద్వారానే నాకు రక్షణ అని ఆ సత్యాన్ని నమ్మి నేనెలా నా జీవితాన్ని మార్చుకోగలిగినాను ఆ మార్చుకున్న నేను అనేకులను మార్చగలిగేలాగా ఈరోజు నేను జీవిస్తున్నానా ఈరోజు అలాంటి ఆలోచనలు నాలో ఉన్నాయా అలాంటి తలంపులు నాలో ఉన్నాయా అని ఈ సువార్త విషయంలో చూడండి ఇది ఒక బాధ్యత కదా ఇది ఒక భారం కదా దేవుడు ఇచ్చేడు బిడ్డల మీద భారం బెరం ఉంటే ఆ బిడ్డల్ని చదివించుకోవాలా అని అనుకుంటే ఎంత కష్టపడతాం ఎంత ప్రయాస పడతాం చూడండి అదే భారము దేవుని పిలుపు పట్ల ఉంటే మనం ప్రయాసపడమా మనం ఆ రీతిగా కష్టపడము కాబట్టి వీళ్ళ గురించి ఎందుకు చెప్పినానంటే ఎప్పుడైతే యేసు ప్రభు వీరిని పిలిచినప్పుడు వెంటనే ఆ పిలుపుకు లోబడ్డారు వెంటనే వాళ్ళ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు చూడండి ఇంకొకటి తర్వాత ఇరవై ఒకటో ఆయన అక్కడి నుండి వెళ్ళి జబదయ కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదయోధ దోణలు తమ వలలు బాగు చేసి కొనుచుండగా చూచి వారిని పిలిచను వెంటనే వారు తమ దోణను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించరి వీళ్ళిద్దరు ఈ కాంటెక్స్ట్ ఎందుకు చదువుతుందంటే వెంటనే దేవుని పిలుపుకు లోబడము వెంటనే దేవుణ్ణి వెంబడించడము అంటే సువార్త ప్రకటించబడినప్పుడు నమ్మిన వాళ్ళు ఎలా ఉన్నారో నమ్మని వాళ్ళు ఎలా ఉన్నారు అలాగే విశ్వాసులు ఎలా ఉన్నారో అవిశ్వాసులు ఎవరున్నారు నమ్మకస్తులు అపనమ్మకస్తులు విధేయులు అవేధులాగా ఎలా ఉన్నారు ఇక్కడ మనం ఈ కాంటెక్స్ట్ లో ఎందుకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే వెంటనే దేవుని పిలుపుకు లోబడము దీనినే విధేయత అంటారు యేసు తన తండ్రికి విధేయత చూపించిండు కాబట్టే తన్ను తాను అప్పగించుకోగలిగాడు బలిగాను అర్పణము తన తండ్రికి విధేయత చూపించిండు కాబట్టే తను తాను ఈ లోకంలో రిత్తునిగా చేసుకోగలిగాను తన దైవత్వాన్ని విడిచిపెట్టగలిగాను చూడండి వీళ్లు వెంబడిస్తున్నారు అలాగే లూకా సువార్త తొమ్మిదో అధ్యాయము యాభై తొమ్మిదో ఆయన మరి నా వెంట రమ్మని చెప్పాను అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసను ఇది ఒక ఐక విచారం అన్నట్టు అంటే కొంతమంది ఫిలుపుకు వెంటనే లోబడుతున్నారు వెంటనే దేవున్ని వెంబడిస్తున్నారు కొంతమంది ఎలా ఉన్నారు ఐక్య విచారాలు ఇప్పుడు ఈ వ్యక్తిని దేవుడు పిలిచిండు చూడండి ఎలోకాసు వార్త తొమ్మిదిలో ఆయన మరి నా వెంట రమ్మని చెప్పాను అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను మృతులు తమ మృతులను పాతి పెట్టుకున నిమ్ము తన తండ్రి చనిపోయాండు ఇక్కడ తను ఉండాలని దేవుడు తెలీదా అయినా ఎందుకు పిలిచిండు చూడండి ఈరోజు మనం ఎలా ఉన్నామేమో ఈ వ్యక్తి ఆ కారణము ఈ కారణము ఆ సాకు ఆ ఇవి చెప్పుకుంటా ఇవి చెప్పుకుంటా జీవితకాలం ఉన్నామేమో ఒక సత్యం ఏంటంటే నువ్వు ఎన్ని సంపాదించుకున్నా ఒకనొక దినము నీవు దేవుని పిలుపును దేవుని ఏర్పాటును నీ జీవితంలో నిశ్చయం చేసుకుని జాగ్రత్త పడి నీవు కొంతమంది దేవుని గురించి చెప్పకపోతే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించవు నేను చెప్పట్లేదు ఈరోజు చెప్పే వాక్యం ఏంటే ఇది మనకు క్లియర్ గా అర్థమవుతుంది ఈరోజు నా మాటను బట్టి త్రోసివేసినా ఈ వాక్యము నిజమే కదా ఈ వాక్యము సత్యమే కదా రేపొకానొక దినము జరిగేది ఇదే కదా భూమి ఆకాశములైనా గతించునేమో నా మాట గతించదన్నాడు యేసుప్ర ఆయన చెప్పిన మాటలే కదా ఆయన మాట్లాడిన వాక్యమే కదా చూడండి కాబట్టి ఇతను తన తండ్రిని పాతి దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఆయన్ని పిలిచి వెంబడించమన్నప్పుడు ఇతను ఏం చేస్తున్నాడు దేవుని దగ్గర మనవి చేసుకుంటున్నాడు ఈరోజు మనకు ఐక్య విచారాలు ఉండకూడదు ఎందుకంటే మనకు తెలుసు ముండ్ల పదల్లో పడ్డ విత్తనము ఐక్య విచారముల చేత ధనమోహము చేత అది అణచివేయబడింది ఈరోజు చాలా మందికి ఆశ ఉంటది కానీ ఐక్య తన తండ్రి కారణం దొరికింది చూడండి బైబుల్లో అటు కారణాలు చెప్పినోళ్ళు లేరా సాకులు చెప్పినోళ్ళు లేరా చూడండి ఆయన పిలిచిండు అంటే నువ్వెంటనే లోబడడం నేర్చుకోవాలా ఆయనకు తెలియదా చూడండి మరి ఒకడు చూడండి లూకాసు వార్త అధ్యాయము అరవై ఒకటో వచ్చినము ప్రభువా చూడండి లూకాసు వార్త తొమ్మిదో అధ్యాయము అరవయో వచ్చిన నుంచి అందుకైనా మృతులు తమ మృతులను పాతి నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వానితో చెప్పాడు ఈరోజు మనం అదే కదా చెయ్యాలి పరలోక రాజ్యము సమీపించింది మారు మనసు పొందుడని యేసు ప్రభు ప్రకటించుడు బాప్తీస్మి చూహను ప్రకటించండి బైబుల్లో ఉన్న అపోస్తుల కార్యంలో ఉన్న వారందరూ శిష్యులు ప్రకటించారు అతను పిలుపులో ఉన్నాడు దేవుని ఏర్పాటులో ఉన్నాడు దేవుని యొక్క ప్రణాళికలో చిత్తంలో ఉన్నాడు కాబట్టి చూడండి దేవుడు పిలిచింది నన్ను వచ్చి వెంబడించమంటున్నాను కానీ అతను వెంబడించలేదు వెంటనే పిలుపుకు లోబడతలేదు తన తండ్రి పాతి పెట్టడానికి అని దేవుడి దగ్గర మనో చేసుకుంటే నువ్వెళ్ళి మీ తండ్రి పని చేయమని చెప్పలేదు శుప్ర నువ్వెళ్ళి దేవుని రాజ్యాన్ని ప్రకటించమంటున్నారు ఈరోజు మనము ప్రతి విషయంలో దేవుని యొక్క వాక్యము మన యుద్ధకు నుంచి మనం ఇలానే ఆలోచన కలిగి ఉంటే మనం ఇలానే ఐక్య విచారాలు కలిగి ఉంటే మన జీవితాలు సార్థకము కావు మనం ఎవరిని రక్షించుకోలేం ఎవరి గురించి దేవుని గురించి ఎక్కడ ప్రయాసపడం ఎందుకంటే మనము ఈ లోకమనే దానిలో మనము కలిసిపోతాం ఈరోజు చాలా మంది కలిసిపోయినారు చూడండి మరి ప్రభువా నీ వెంట వచ్చేదను గాని నా ఇంట నున్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని మొదట రెండు చూసినాం పేతురు పేతురు సహోదరుడైన ఆంధ్రే తర్వాత ఒక ఇద్దరిని చూసిన తండ్రిని విడిచిపెట్టి వలను విడిచిపెట్టి వెంటనే వెంబడిచ్చారు పేదరు కూడా వలను విడిచిపెట్టి తన అన్నదమ్ములు ఇద్దరు వెంబడించారు అంటే దేవుడు పిలిచి మీరు నన్ను వెంబడించమన్నప్పుడు వెంటనే ఆ పిలుపుకు లోపడమే కాదు ఆయన వెంబడిస్తున్నారు ఈ కాంటెక్స్ట్ లో మనం ఏం చూస్తున్నాము ఇద్దరి యొక్క ఐక్య విచారాలు చూస్తున్నాం ఈరోజు దేవుని స్వరము దేవుని వాక్యము నీ వద్దకు లేదా నువ్వు వెళ్ళి ప్రకటించాల్సి వచ్చినప్పుడు నువ్వు ఈ రెండో విధానంలో ఉన్నామేవో ఒకడేమో నా తండ్రిని పాతి పెట్టుకోవాలని అడుగుతున్నావు దేవుడు వెళ్ళి పాతి పెట్టుకోమని నువ్వు వెళ్ళి దేవుని రాజ్యాన్ని ప్రకటించమన్నా ఇక్కడేమంటున్నాడు మరి ఒకడు ప్రభువా నీ వెంట వచ్చదను గాని నా ఇంటనున్న వారి వద్ద ఈ మాట ఎందుకు దేవుడు చెప్తున్నాడంటే ఇప్పుడు నీ ఇంట ఉన్న వారిని అడిగితే వాళ్ళు వెళ్ళొద్దు చెప్పంటే ఆగిపోతారు అంటే నువ్వు ఎవరికి లోబడ్డట్టు ఈరోజు లేరా మన హృదయాలను పరిశీలించుకోవాలా మన హృదయం చెబుతుంది ఎందుకు మన అంతరంగ పురుషుడు బాహ్య పురుషుడు చెప్తాడు నీ స్థితిని ఎవరో కాదు అన్నాడు మీలో పాపము లేనివారు మొదట రాయి దేవుడు ఒక్క మాటే పలికిండు కానీ వాళ్ళ మనస్సాక్షి వాళ్ళని గద్ద తప్పును గ్రహించేలాగా చేసింది ఇప్పుడు ఇతను ఇంటి వారిని అడిగినప్పుడు ఆ ఇంటివారు వెళ్ళొద్దంటే నువ్వు ఆగిపోతావా చెప్పండి ఎక్కడ ఎవరికి ప్రయారిటీ జరుగుతుంది దేవునిక మనుషులక అందుకు దేవుడు చెప్పాడు నాకంటే ఎక్కువగా మీరు దేన్ని ప్రేమించిన నాకు పాత్రుల ఆయన పిలిచండు నిన్ను లోకంలో ఎందుకు పంపించండు తల్లి గర్భంలోనే నిన్ను ఎందుకు నిర్మించండు ఆయన ప్రణాళిక ఉండబట్టే కదా ఆయన చిత్తం ఉండబట్టే కదా దాని సమయము సమీపించింది కాబట్టి నన్ను వెంబడించమన్నప్పుడు నువ్వేం చేయాలా ఆ దేవుని పిలుపుకు లోబడాలి కానీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు నేను ఇంటి వారిని అడిగి వారు సెలవు తీసుకొని వస్తాను అంటున్నాడు చూడండి ఈరోజు మన మధ్యలో ఇలాంటి వారు ఉన్నారు ఒకవేళ నేనున్నా మీరున్నా ఇది ఎంత అవిధేయతో నువ్వు తెలుసుకోవాల నీ జీవితంలో ఈ యొక్క కారణము ఈ నీ ద్వారా దేవుని ప్రణాళికను నీ పట్ల దేవుని యొక్క ఉద్దేశాన్ని చిత్తాన్ని నువ్వు ఎంతగా నష్టపోతున్నావో గ్రహించుకోవాలి అందుకే దేవుడు నితో నాతో మనతో మాట్లాడుతున్నాడు చూడండి కొందరేమో వెంటనే వెంబడించున్నారు కొంతమంది ఏమో మనవి చేసుకుంటున్నారు ఈరోజు నీ స్థితి నీ నా స్థితి ఎక్కడుంది మనము చెయ్యాలనుకుంటే వెళ్ళాలనుకుంటే దేవుడు సహాయకుడు కానీ మనము వారి మీదనో వీరి మీదనో వాటి కారణాలు వీటి కారణాలు మనం కారణాలు తీసుకుంటే మనం ఏం చేయలేం అలా చేయలేనప్పుడు ఎలా ముందుకు వెళ్తాం నిన్నటి దినం ఒక దినం చోట ప్రేర్ జరిగి పెదరు వచ్చి వాక్యం చెప్పాడు నాకు అనిపించింది ఆ టైము పదిన్నర పదకొండో అనుకుంటూ అయిపోయింది ఈ పదిన్నర పదకొండు ఇంటికి పొద్దున్నండి సాయంత్రం దాకా వర్క్ చేసిన వ్యక్తి ఆ టైంలో పోవాలంటే చూడండి అది భారం ఉండబట్టాయి కదా నేను గ్రహించగలి అంటే ఆ త్యాగం చేసుకోవాలంటే ముందు దేవుని పట్ల చెయ్యాలని అనుకుంటే ఇన్ని ఆలోచించమ్మా మనం వెళ్తాం వర్షం ఆటంకమను లేకపోతే ఇంకొకటి ఆటంకమను ఇవి ఆలోచించుకుంటే ఆ రోజు దేవుని యొక్క ప్రణి దేవుని యొక్క ప్రణాళిక పట్ల ఉన్నది నువ్వే కారకుడివి కదా మనమే బాధ్యులం కదా కాబట్టి ఈ నెపములు చెప్పడము మొదట మానుకోవాలి లేకపోతే నీ పిలుపును నీ ఏర్పాటును ఎప్పటికి నిశ్చయం చేసుకోలే నీ జీవిత కాలము నీ సమయం ఇలానే వృధైపోతుంది ఈరోజు చాలా మంది అందుకు విత్తనాల గురించి ఉపమానంలో ఆ ముండ్ల పాదల్లో పడ్డ విత్తనం ఐక్య విచారం ఎన్ని ఐక్య విచారాలు ఉన్నా నీకు పట్టుదల ఉండాలా నీకు ఆసక్తి ఉండాలా దేవుని వాక్యము దేవుని మాట నీకు జ్ఞాపకం ఉండాలా నువ్వు వెళ్ళాలనుకుంటే దేవుడు మార్గాన్ని సరళము చేసేవాడు ఖచ్చితంగా దేవుడు మన ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు కాబట్టి పేతురు తన తమ్ముడు యాగోబు తన తమ్మురుడు వెంటనే లోపడ్డారు వెంటనే ఆయనని వెంబడించారు కానీ ఇక్కడ వెంబడించమన్నప్పుడు ఒకడేమో నా తండ్రి చనిపోయిండు పాతి అడుగుతున్నాడు ఒకడేమో నేను ఇంటికి వెళ్ళి నా ఇంటి వారిని మనవి చేసుకొని సెలవు తీసుకొని వస్తాను అంటున్నాడు దేవుడు ఆ మాటకు బహుగా బాధపడ్డాడు ఒక కఠినమైన మాటే చెప్పాడు ఏమని యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు ఇది వందకి వెయ్యి రెట్లు నిజం చూడండి అదే కదా పేతుడు చెప్పిన మాట తన పత్రికలు మీరు మీ పిలుపును మీ ఏర్పాటును నిచ్చేము చేసుకోనని వారైతే మీకు దేవుని రాజ్యములో ప్రవేశం మీకు లేదు అంటే సేవకుడే రక్షించక పడకపోతే ఎంత పరిస్థితి దేవుని పిలుపులో ఉన్నవారు దేవుని ప్రణాళికలో ఉన్నవారు దేవుని సేవ చేయాల్సిన వారు దేవుని చిత్తాన్ని జరిగించాల్సిన వారు ఈరోజు ఏదొక కారణము చూసుకొని వెనుకకు తీస్తే ఎట్లా దేవుని రాజ్యంలో మనము పాత్రులమవుతాం అర్థమైందా ఎందుకు పిలవబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరు అని ఎందుకు చెప్పిండు ఆ కొందరే వారి జీవితాలు త్యాగం చేసుకుంటారు కొందరే దేవుని పిలుపుకు వెంటనే లోబడడం నేర్చుకుంటారు కొందరే చెప్పినట్టు చేయడము చేస్తారు కానీ వెనుకకు తీయరు ఆ కారణము ఈ కారణము జీవిత కాలము చెప్పుకుంటే ఒకనొక రోజు నువ్వు కుమిలి కుమిలి ఏడుస్తావు ఒకనొక దినము దేవుని ఎదుట నిలబడ్డప్పుడు ఎంతగానో ఏడవాల్సి వస్తుంది ఎంతగానో దుఃఖపడాల్సి వస్తుంది నీ ఎదుటవాడు నీ పక్కనున్నవాడు దేవుని దగ్గర బహుమానం పొందుకొని దేవుని దగ్గర ఉన్న స్థితిలో ఉంటే నువ్వు ఏమి లేని ఉంటావు చూడండి కాబట్టి నెపములు చెప్పడము లేదా ఏదో కారణము హేతువు చూపించి ఏదో మేమేదో మంచి పని చేసాము మంచి ఘనకార్యం చేసాము అనుకుంటున్నావు కాని ఎంత నీ జీవితంలో దేవుని పిలుపు విషయంలో దేవునికి లోబడే విషయంలో దేవుని పని చేసే విషయంలో నువ్వు ఎంత అవిధేయత చూపిస్తున్నావో నీవు గ్రహించగలిగితే ఈనాడు ప్రభు ఎదుట మోకాలుండి సాగిల ప్రభు దగ్గర వేడుకుంటావు నన్ను క్షమించమని ఎందుకు తన ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మాట ఏసు ప్రభు చెప్పిండంటే చూడండి ఇక్కడ వాక్యం ఏమన్నా ఉంటుందంటే చూడండి మార్కు సువార్త పదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనము అందుకు ఏసు ఇట్లనూ నా నిమ్మిత్తము సువార్త నిమ్మిత్తమును ఇంటినైనాను అన్నదమ్ములనైన అక్క చెల్లెండ్రునైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచిన విషయంలో మనం చూస్తాం మొదట దేవుడు పిలిచినప్పుడు ఆ వాగ్దాన దేశంలోకి ఆ పునాదులు లేని పట్టణం గురించి పిలిచినప్పుడు అబ్రహాము దేవునికి లోబడ్డాడు కాబట్టి ఈరోజు దేవుడి ఇదే చెప్తున్నాడు ఆయన నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనాను ఇంటి విషయం ఎందుకు చెప్తున్నాడు ఈరోజు అడ్డగిచ్చేది ఇదొకటి అన్నదమ్ములను ఆయనను అక్క చెల్లెండ్ర ఆయనను తల్లిదండ్రులనైనాను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఎహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవము అంటే బాగా అర్థం చేసుకోండి నిత్య జీవము పొందుకోరు అందుకు దేవుని రాజ్యంలో ప్రవేశించరు దానికి పాత్రులు కారు నిత్య జీవం లేకపోతే పాపం వల్ల వచ్చే మరణం మరణము మండుతున్న అగ్నిగుండంలో పడవేయబడే శిక్ష అది ఈరోజు ఈ రీతిగా నీ జీవితాన్ని నువ్వు ఇంకా మార్చుకోకుండా భార్య సాగు చెప్పు బిడ్డల సాగు చెప్పు లేదా ఆ చెప్పు ఈ సాగు చెప్పు నీ జీవిత కాలం నువ్వు దేవుని పిలుపుకు నువ్వు అవిధేయత చూపిస్తే నీ జీవితంలో నువ్వు కఠినమైన తీర్పు పొందుకుంటావు ఎందుకు బోధకులమైన మనము కఠినమైన తీర్పు పొందకుండా నిమిత్తము అని అన్నాడు అంటే నువ్వు బోధించినప్పుడు నువ్వు వెళ్ళి ఇతరులకు ప్రకటించినప్పుడు నీ ద్వారా ఎంతో మంది రక్షించబడాలి ఎంతో మంది నీ ద్వారా ఆదరణ పొందుకోవాలి ఎంతో మందికి వారి బంధకాల నుండి విడుదల రావాలి అది చెయ్యాల్సిన వాడివి నేనే ఆ చెయ్యాల్సిన నువ్వు దేవుడు నన్ను వెంబడించమన్నప్పుడు నేను నా ఇంటి దగ్గరికి వెళ్ళి నా ఇంటి వారి దగ్గర సెలవు తెచ్చుకుంటాను నా తండ్రిని పాతి పెట్టుకుంటానంటే దేవుడు వెళ్ళి పాతి పెట్టి రమ్మని చెప్పాలా వెళ్ళి దేవుని రాజ్యాన్ని ఎందుకంటే ఆయన పిలిచినప్పుడు నువ్వు లోబడాలంతే దేవుడు నిన్ను పొమ్మన్నప్పుడు నువ్వు వెళ్ళాలంతే ఇంకా అబ్రహాం ఎందుకు దేవుడికి స్నేహితుడిగా అయ్యిండు ఏకైక కుమారుణ్ణి బలి అర్పించమన్నప్పుడు అర్పించాలంతే అన్ని విడిచిపెట్టి రమ్మంటే రావాలంతే వచ్చినవాడు విధేయుడు అవుతాడు వచ్చినవాడు విశ్వాసం అవుతాడు వచ్చినవాడు దేవునికి స్నేహితుడవుతాడు నమ్మకమైన వాడు అవుతాడు రానివాడు ఇవి ఏవి కాడు కాబట్టి దేవుడు చెప్పిన పని అది మనకు కఠినమైన కష్టమైన ఇబ్బంది అయినా ఏదైనా కానీ చెయ్యాలా చేసిన వాడే విధేయత చూపించినవాడు అంటే తన పిలుపును తన పిలుపులో జాగ్రత్త ఎందుకు దేవుడి మాట చెప్తున్నాడు రాబోవు లోకమందును నిత్య జీవము పొందునని చెప్పను కాబట్టి మొదటి వారు అనేకులు కడపటి వారు అగుదురు కడపటి వారు అగుదురు నీ స్థితి నా స్థితి ఎక్కడ ఉంది ఇది మనకు చాలా చాలా చాలా విలువైనది లేకపోతే ఏదో గుడ్డిగా నమ్ముకొని గుడ్డిగా జీవించి అందరిలాగై కాలాన్ని ముగించుకుంటే అసలైన పరిణామం చనిపోయిన తర్వాతనే కదా స్టార్ట్ అయ్యి ధనవంతుడు కొంతకాలం జీవించిండు ధనవంతుడుగా మంచిగా ఉన్నాడు కానీ దరిద్రుడు కొంతకాలమే కానీ చనిపోయిన తర్వాతనే కదా పరిస్థితి మారుతుంది కాబట్టి దేవుడు పిలిచినప్పుడు మనము లోబడాలి దేవుడు నిన్ను చేయమన్న పని మనం చేయాలి అలా లోబడినప్పుడు అలా మన పిలుపును ఏర్పాటు చేయకుండా మనం దేవునిలో ముందుకు వెళ్లకుండా అడ్డగిచ్చేది ఇవే కాబట్టే మొదట అయితే ఎవడం అన్ని జనులు వీళ్ళెవరు కాదు మనం అనుకుంటున్నామేమో బయటికి వెళ్ళి చెబితే అన్ని జనులు తిడతారేమో వాళ్ళందరూ కూడా దేవుని వాక్కు వెళ్ళినప్పుడు లోపడతారు అని మనల్ని అడ్డగిచ్చేది ఎవరో తెలుస్తా మనతో పాటు ఉన్నవాళ్ళే మన ఇంట్లో సభ్యులు వాళ్ళ మాట వింటే చూడండి ఇంకొక చోట దేవుడు ఏం చెప్పాడు పేతురు మతాయసు వార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినము చూడండి మీరు అనొచ్చు కదా పేతురు కూడా అయ్యా నువ్వు మమ్మల్ని పిలిచినప్పుడు మేము చేపలు పట్టే వాళ్ళము వెనక ముందు ఏం ఆలోచించాల మా కుటుంబాలు మా బిడ్డలు మా భార్యలు మా తల్లిదండ్రులు ఏం ఆలోచించాల మా జీవనం ఏందని కూడా మేము ఆలోచించలేము నువ్వు పిలిచినవు వెంటనే లోపడ్డాం వలలు విడిచిపెట్టి నిన్ను వెంబడిచ్చినాం కదా ఇంతగా మేము త్యాగం చేసుకున్నాం కదా అలా వెంబడించడం వల్ల మాకేంది అనిసి ఏ పని చేసినా అందులో ఏదో ఒకటి లాభము లేకపోతే ఏదో రాకపోతే ఏ పని చెయ్యడు కదా ఇప్పుడు ఇక్కడ అడుగుతున్నాడు పేతుడు మతాయసు వార్త పంతొమ్మిదో అధ్యాయ ఇరవై ఏడో పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించి తిమ్మి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడగగా అన్ని విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడిస్తే దొరికేదేంది అడిగితే అప్పుడు దేవుడు చెప్తున్నాడు ఏసు వారితో ఇట్ల నేను పునర్జన్మ మనిషి కుమారుడు తన మహిమ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును పన్నెండు సింహాసనముల మీద ఆసీనులై ఇంత గొప్ప ధన్యత ఇది చూడు ఆయన చూడండి తీర్పు తినమప్పుడు ఆయన తిరిగి లోకానికి వచ్చినప్పుడు ఆ తీర్పు ముగిసిన తర్వాత ఆయన ఎక్కడుంటాడంట సింహాసనము మీద ఆసీనుడై ఉన్నప్పుడు ఎవరైతే చూడు ఆయన నామం నిమిత్తము సువార్త నిమిత్తము పక్కజల్లను తల్లిదండ్రులను అన్నదమ్ములు భూములు అన్నిటిని విడిచిపెట్టి అన్నిటి విషయంలో త్యాగం చేసుకొని ఆ దేవుని పిలుపుకు లోబడి జీవించేవారు ఆయనతో పాటు కూడా ఎక్కడంటారంట పన్నెండు సింహాసనముల మీద కూర్చుంటారంట ఎంత ధన్యత కదా ఇది దేవునితో పాటు ఆయన ఒక మనం చూస్తే ఈ ప్రభుత్వ అధికారులు ఏం చేస్తారు ముఖ్యమంత్రి కూర్చున్నాక ఇటు చుట్టూ ఇటు చుట్టూ మంత్రులు కూర్చుంటారు వాళ్ళ రోల్ పెద్దదే కదా మిగతా ఎమ్మెల్యేలతోటి ఎమ్మెల్సీలతోటి వాళ్ళతో పోల్చుకుంటే ఈరోజు అలా పిలుపుకు నువ్వు లోపడకుండా నువ్వు దేని విషయంలో కూడా నీ సమయాన్ని నీ ధనాన్ని కానీ నీ దేన్ని కూడా త్యాగం చేసుకోకుండా ఈరోజు నువ్వు జీవిస్తే నువ్వు పొందుకునేది ఆరోగ్యం కాపాడుకున్నాను అనుకుంటాం ఇప్పుడు వాడనబడింది ఈ వర్షంలో పోవడం వల్ల ఏ జ్వరం వచ్చుద్దో ఏమవుతుందో అనుకుంటుంది సరే జ్వరం రాకపోతే ఒక పదివేలు బతుకుతాం మేము ఆ తర్వాత ఏముంటుంది చూడు మనిషి దేవుని పిలుపు దేవుడికి తెలియదా దేవుడు పరీక్షిస్తాడు ఆయన పరీక్షించండి ఇవ్వండి వాడుకోడు అబ్రహాను పరీక్షించిన తర్వాతనే దేవుడు దీవిచ్చింది చూడండి ఆయన పరీక్షించ పరీక్షించినప్పుడు నువ్వు నెగ్గాల అంటే వీడు కొంచెంలో అయినా వీడు నమ్మకంగా ఉంటాడా నమ్మకంగా వీడి సేవ చేస్తాడా దేవుడు మనం అనుకుంటామేమో ఒక లక్ష మంది చదివితే గొప్పాడేమో లేదా వెయ్యి మందికి చదువుతున్నాడు గొప్పడేమో నేను ఇద్దరు చెప్పుకుంటున్నాను కదా నాది చిన్న దేమాన్ని మనం ఎందుకు తలంచాలా కొంచెములో నమ్మకంగా నీ నమ్మకత్వాన్ని చూసి ఆ నమ్మకంలో నువ్వు పరీక్షలో విశ్వాసములో దేవుడు పరీక్షించినప్పుడు నెగ్గినప్పుడు అనేకమైన వాటి మీద దేవుడు ఎందుకు పెట్టడు ఎందుకు దీవించబడము ఎందుకు మన పరిచయం ఆశీర్వదించబడదు ఎందుకు మనం ముందుకు పోం మనలో నిజం మనం చెప్పే దాంట్లో దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మన ఉన్నప్పుడు ఎందుకు అవ్వదు కానీ కొంచంలో కూడా ఈరోజు నమ్మకంగా లేదేమో కొంచెంలో కూడా మనలో యథార్థత లేదేమో చూడండి నేను ఎందుకు దేవుడు ఈ మాట చెప్తున్నారంటే ఏర్పరచబడిన వారు పిలవబడిన వారు అనేకులే ఏర్పరచబడిన వారు కొందరే ఆ కొందరిలో మనం ఉండకూడదు చూడండి ఈ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోకుండా ఈ లోకంలో ఏం సంపాదించుకున్నా నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా దేవుని యొక్క పిలుపుకు లోబడకుండా దేవుని ప్రకారంగా నువ్వు ఏమి చేయకుండా నువ్వు ఈ లోకాన్ని సంపాదించుకున్నా కానీ ఈ ధన్యతలు రావు ఈ ధన్యత రాదు సాకులు చెప్పడం సాధ్యమైనంత వరకు మనం దూరంగా ఉండాలి దేవుడు పిలిచే దేవుడు ఆయనకి లోబడడం నేర్చుకోవాలా ముందు లోబడితే అపవాదిని కూడా ఎదిరించమన్నాడు పడిపోతాడు వాడు వాడు వచ్చి నిన్ను శోధించి అయ్యో నేను వెళితే నా భార్యే నా బిడ్డలే నా కుటుంబమే ఏమవుతుంది వాళ్ళ విషయంలో ఆలోచన చేయకుండానే దేవుడు నిన్ను బొమ్మంటాడా వాళ్ళకేదన్నా హాని జరిగితేనో వాళ్ళకేదన్నా కష్టం వస్తేనో శ్రమ దేవుడు నిన్ను ఎందుకు పంపిస్తాడు నువ్వు ఉండమంటాడు కదా మనకు తెలుసు బాగా వాక్యం అందరినీ దేవుడు పిలుచుకున్నాడు నన్ను వెంబడించమన్నాడు ఆ సేనా పట్టిన దెయ్యం వాడు బాగుపడ్డాక నేను నిన్ను అంటే దేవుడు ఏం చెప్పిండు నువ్వు వద్దు ముందు నీ ఇంటికి వెళ్ళమన్నాడు దేవుడు తెలుసు మనం ఏం చేస్తామంటే అన్ని మానవ తలంపులు పెడతాం అన్ని మన ఆలోచనలు పెడతాం కఠినమైన మాట ఏంటంటే మనము చూడండి ఒక మాట చెప్తాను దేవుడు ఆ వాక్యము నాకు బయలుపరిచిండు అని ఈసారి అవకాశం వచ్చినప్పుడు చెబుతాను కాకపోతే ఇక్కడ ఒక మాట దేవుడు చెప్పిండు ఈరోజు మన జీవితాలు అందరి తేలిపోతాయి ఇక్కడ చెప్పే నా జీవితము ఇందులో ఉండి బోధించే వాళ్ళ జీవితాలు లోకంలో ఉండే సేవకుల జీవితాలు అందరి ఒక్క మాటలో తేలిపోతుంది అన్నట్టు నిజమో ఎవడు అబద్ధము విన్నవాడికి అర్థమైపోతుంది విన్నవాళ్ళకి అర్థమైపోతుంది నాకైనా నీకైనా ఎవరికైనా ఎందుకంటే ఇక్కడ చూడండి మత ఎత్తు వార్త అధ్యాయము పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదిలో ఏం అవుతున్నాడు అంటే ధర్మశాస్త్రమునైనాను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చేతనాన్ని తలంచవద్దు నెరవేర్చుటకే గానీ కొట్టివేయటకు నేను రాలేదు ఆకాశమును భూమియు గతించి గాని ధర్మశాస్త్రం అంతయు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నా తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను ఈ పంతొమ్మిదో వాక్యము ఎవరు నిజంగా గొప్పవాళ్ళు ఇక్కడ చెప్తా చూడండి కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనా మీరి మనుష్యులకు అలాగున చేయు బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడగును మనం ఎన్ని చదువుతున్నాము పాటిస్తున్నామా మీకు సమాధానం నాకు సమాధానం నువ్వు అల్పుడవి కానీ ఇక్కడ నిన్ను నువ్వు ఎన్నికైన వాడిని ఇక్కడ నిన్ను నువ్వు గొప్పవాడిగా చేసుకుంటున్నారు ఎంత మోసపోతున్నారు నీ పిలుపును నువ్వు ఏర్పాటు చేసుకోకుండా నీ జీవితంలో నువ్వు దేవునికి లోపడకుండా దేవుని చిత్తాన్ని చేయకుండా చెప్పే వాక్యాల్లో ఎక్కడ అతికినట్టు నీ జీవితం ఉండకుండా నువ్వు బోధిస్తున్నావు కానీ నువ్వు పరలోక రాజ్యంలో ఎలాంటి వాడి మిగుల అల్పుడవు అల్పుల చూడండి కానీ అయితే వాటిని గైకోని ఎవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు ఎవరు గొప్పవాళ్ళు ఈరోజు దేవుడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు ప్రకటిస్తున్నామా ఈరోజు దేవుడు నీకు తలాంతులు ఇచ్చిండు నిన్ను అభివృద్ధి పరచమన్నాడు చేస్తున్నామా నువ్వు కనికరం చూపించాలి అంటున్నాడు నువ్వు కనికరం చూపిస్తున్నావా నువ్వు ఇతరులను క్షమించాలంటున్నాడు ఈరోజు క్షమించే గుణం ఉందా నేను దేవుని దగ్గర తగ్గించుకోవాలా మీరు మార్పు నుంది బిడ్డల వంటి వారవన్నాడు బిడ్డలు లాంటి హృదయాలు కలిగి ఉన్నామా ఇవన్నీ కలిగి ఉండం కానీ మనం వాక్యాన్ని చెబుతున్నాము కానీ మనం అనుకులం ఎందుకు నేనేమి సొంత మాట చెప్పట్లేదు లేఖనంలో రాయబడిందే చెప్తున్నాం ఎవరైతే ఈ చెప్పే వాక్యానికి వాళ్ళ జీవితాలు ఉండవో వాళ్ళు వాక్యాన్ని దేవుని ఆజ్ఞలను మేరతున్నారు లోబడని మేరతడు లోబడితేం చేస్తారు విధేయత చూపిస్తారు అతిక్రమించబడని ప్రజలే అతిక్రమిస్తారు ఈరోజు మనం ఎట్లా ఉన్నామో పరిశీలించుకోమని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు చూడండి ఇంకొక వాక్యము చూడండి లోకాసు వార్త లోకాసు అధ్యాయము పదహారో వచనము అయితే అతనితో ఇట్ల ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను విందు విందుకాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలవబడిన వారితో చెప్పుటకు తన దాసుల్ని పంపెను అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి మొదటవాడు నేనొక పొలము కొని ఉన్నాను ఇప్పుడు దేవుడు చెప్పిండు కదా భూములనైనను విడిచిపెట్టువాడు అన్ని దేవుడే ఇస్తాడు అబ్రహంకు బిడ్డనిచ్చింది కూడా దేవుడే కానీ ఆ బిడ్డను పరీక్షించింది కూడా దేవుడే ఏబుకు ఆస్తిని ఐశ్వర్యాన్ని బిడ్డలు అన్ని దేవుడే ఆ పరీక్ష నిమిత్తము వాటి కూడా తీసివేసింది దేవుడే దేవుడు ఇచ్చినప్పుడు ఇచ్చిన దేవునికి నువ్వు జీవితంలో లోపడాలి ఇప్పుడు ఉద్యోగం నాకు ఇచ్చిండ్రు ఇప్పుడు ఈ ఉద్యోగం కారణం చూపించి సేవ మానేయాలా చెప్పండి ఈరోజు నీకు ఉద్యోగం లేకపోతే ఉద్యోగం ఇస్తుండు నీకు అవసరాలు లేకపోతే అవసరాలు తీరుస్త అన్ని ఇస్తుంటే మనుషులు ఏం తయారైపోయారు ఇచ్చిన వాటిని అవకాశంగా మార్చుకొని కారణాలు చూపించి సాకులు చూపించి దేవుడుకు తెలియదా ఈరోజు లేరా అట్లానే ఉన్నారు సరే ఒకసారి రెండు సార్లు నీ జీవిత కాలం ఇదేనా ఇంకా జీవితకాలం అంతా ఈ కారణము ఈ హేతువైన ఉద్యోగం లేదన్నావు ఇచ్చిండీ దేవుడు ఉద్యోగము ఇచ్చినప్పుడు ఆ దేవుని పిలుపుకి ఇంకెంత లోపడాలి ఎంత విధేయత చూపించాలి ఇంకెంత నమ్మకంగా ఇష్టంగా దేవుని సేవ చేయాలి కానీ ఉద్యోగం ఒక అవకాశం ఇల్లు లేకపోతే ఇల్లు ఇస్తాడు మనసు ఇంటి మీద పెడతాం భార్య లేకపోతే బిడ్డ బిడ్డలో భార్య దేవుడు మనకిస్తాడు మనసు వాళ్ళ మీద పెడతాం వాళ్ళని చూపిస్తాం ఇల్లు అదే చేస్తున్నారు అందుకే కదా ఆ కాంటెక్స్ లో కదా ఈ మాట చెబుతున్నాడు ఏసుప్రభు అన్నదమ్ములైన ఇల్లునైనా ఎందుకు అంటున్నాడు ఇచ్చిన దాన్ని ఈరోజు నువ్వు అడ్డుగా పెట్టుకొని కారణంగా చూపించుకొని ఎంతకాలం నీ జీవితంలో దేవుని పిలుపుకు లోబడకుండా బతుకుతావు ఇంకెంతకాలము నిన్ను నువ్వు జీవితంలో నువ్వు నష్టపోతావు ఇంకా గ్రహించరా ఇంకా మీరు తెలుసుకోరా చూడండి కానీ వాక్యాల అవకాశం ఇచ్చినప్పుడు మాత్రం దేవుని సేవ చేయాల అని ఇది అని మనం చదువుతాం పోనీ ఆ చెప్పిన తగ్గట్టు మన జీవితాల్లో మనం చేస్తున్నాము నాకు ఎవరి మీద ద్వేషం లేదండి నాకు ఎవ్వరి మీద లేదు ఎందుకంటే అంతరంగంలో పగుంచుకునేవాడు అపధికుడు ద్వేషించేవాడు నరంతకుడు కానీ దేవుని వాక్యము దేవుని విధానము అలానే ఉంది ఎందుకంటే పిలవబడిన వాళ్ళు అవిధేయత చూపిస్తే దేవుని చిత్తం జరగాలి కదా రోజు దేవుడు నీకు జ్ఞానాన్ని ఇచ్చిండు తెలివినిచ్చిండు జాబునిచ్చిండు అంతగా దేవుడు చేసి దేవుడు నేను ఇచ్చేం కోరుకుంటున్నాడు నీ ద్వారా ఇతరులు రక్షించబడాలి ఎందుకు ని ఈ లోకానికి వెలుగుగా పెట్టాడు నువ్వేం చేస్తున్నావు మంచం కింద పెడుతున్నావు తాకులు చెప్పి కారణాలు చెప్పి వాటిని నీలోనే నువ్వు అణచివేసుకుంటున్నావు ఇందుక నువ్వు వెలుగుగా మారింది ఇందుక దేవుడు నీకు నాకు సత్యాలు చదువుతుంది ఎందుకు ఇతరులకు చలియజేయాలనే కదా వెళ్ళే మార్గము ప్రమాదం ఉందనుకో ఒకడు వెళ్ళి ఆ ప్రమాదాన్ని గ్రహించితే వాడు ఏం చేస్తాడు అయ్యో నేను తెలియక ఈ మార్గంలో వచ్చి ఈ ప్రమాదంలో పడ్డాను కదా కాబట్టి నీ జాగ్రత్త కాపాడబడ్డా కదా ఇంకా ఎంతమంది తెలియకొచ్చి అవుతారని చెప్పి వాడు ఏదో దానికి పరిస్థితి చూడండి ఎంతమంది నశించిపోతున్నారు నువ్వు తెలుసుకున్న సత్యము నీ ద్వారా ఇతరులకు తెలియజేయబడుతుందా నువ్వు నేర్చుకున్నది ఇతరులకు నువ్వు ప్రకటించగలుగుతున్నావా వీటికి మీరే మీ ఆన్సర్లు చెప్పుకోవాలా చూడండి ఒకడేమో నేను పొలం కొని ఉన్నాను అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలను ఆ పొలం కొనుక్కునే కృపి ఇచ్చింది దేవుడే భూములు ఇచ్చేది దేవుడే భార్యలను బిడ్డలు ఇచ్చేది దేవుడే తల్లిదండ్రులను ఇచ్చేది దేవుడే ఇచ్చిన వాటిని మనం హేతువుగా చేసుకోకూడదు ఇచ్చిన వాటిలోనే మన జీవితము మనం ఇందుకే బతుకుతున్నామని అనుకోకూడదు చూడండి ఇంకొకడేమో మరి నేను ఐదు జతల ఎడ్లను కొని ఉన్నాను వాటిని పరీక్షింప వెలుచున్నాను మరి నేను స్త్రీని వివాహం చేసుకున్నాను అని అందరు ఏం చేస్తున్నారు అక్కడ చెప్తున్నాడు అక్కడ ఏసు ప్రభు ఒక మాట చెప్పాడు లూకాస్ వాత పద్నాలుగు ఏలయనగా పిలవబడిన ఆ మనుషులలో ఒకడును నా విందు రుచి చూడడు చూడండి వీళ్ళని పిలిచినప్పుడు వీళ్ళు చేసే ఆ పిలుపుకు లోపడ్డారా కారణాలు చెప్తున్నా నెపములు చెప్తున్నారు ఇది చాలా చాలా చాలా చాలా చాలా నిన్ను నష్టపరుస్తుంది మేల్కో నీ జీవితంలో ఈ కారణాలు చెప్పే స్థితిలో ఇంకా నువ్వు జీవిస్తుంటే ఇకనైనా మార్చుకో మారుమనుసుకో ఈ చెప్పడం మానుకుంటే ఇకనైనా పిలుపుకు నువ్వు లోబడి జీవిస్తావు భార్య బిడ్డలు ఎవరికేం కాదు ఆయన మామూలుగా ఆయన కళ్ళు లోకమంతా సంచారం చేస్తాయి నీ బిడ్డల మీద ఆయన కన్ను దృష్టి లేదా నీ భార్య మీద కన్ను దృష్టి లేదా చూడండి నా విషయంలో నా మీద కూడా ఎన్నో పిల్లలు అది ఇప్పుడు దుష్టుడు వేసిన బీజానికి నేను లోబడి ఆగిపోవాలా లేదా దేవుడు పంపించిన కాడికి పోవాలా ఏది ఉత్తమము చూడండి ఒకడేమో విందు రుచి చూడడంట ఎవరైతే పిలుపును పిలిచినప్పుడు లోపడకుండా ఈ కారణాలు చెప్పే వాళ్ళు ఎవ్వరు కూడా ఆయన విందులో పాలు పొందరు ఎవరైతే ముందుకు సాగకుండా వెనుకకు తీసే ఎవ్వరు కూడా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించరు నువ్వెంత భక్తి పరుడు అయినా విశ్వాసువైనా వారానికి రోజుల రెండు రోజుల ఉపవాసం ఉన్నవాడు పదో వంతు దశంభాగం ఇచ్చినవాడు వాడికి లేదు అక్కడ నీతి మంతుడు కాలేదు చూడండి కాబట్టి మనము ఈరోజు మన జీవితాలు దేవుని పట్ల దేవుని ప్రణాళిక పట్ల యేసు ప్రభు ఒక మాట చెప్పిండు దేవుడు చూడండి మీకు ఆ మాట నేను చెప్తున్నాను ఏంటంటే చూడండి ఈరోజు యేసు ప్రభు చెప్తున్నాడు ఈరోజు మత సువార్త తొమ్మిదో అధ్యాయము ముప్పై ఐదో యేసు వారి సమాజం మందిరములలో బోధించచ్చు రాజ్య సువార్తను ప్రకటించచ్చు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల ఎందును గ్రామముల ఎందును సంచారము చేసను అపోస్తులు వీళ్ళందరూ సంచారమే చేశారు దేవుని సృష్టి మిగులు తేరి చూడడం అంటే యేసు ప్రభువు ఆనాడు ఆ దెయ్యం సేనాధిపతి ఆ సేనా పట్టిన దగ్గరికి పోకపోతే ఆ రోజు వాడికి విడుదల ఉండేదా అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు నువ్వు పోతే నీ ప్రార్థన వలనో నువ్వు చెప్పే వాక్యం వలనో నువ్వు నీలో ఉన్న ఆ దేవుని కృప ఆ స్వస్థపరిచే వారము ఇప్పుడు వాడి జీవితంలో ఆ రోజు వాడికి విడుదల వస్తాయి ఏసుప్రభువు ఆ సమరవి స్త్రీ దగ్గరికి పోపోతే ఆ పట్టణం అంతా ఆ సమరయులంతా రక్షణ పొందే వాళ్ళ కదా అక్కడ ఒకడే కదా యేసు అనేక ప్రాంతాలు తిరగకపోతే ఆ త్రోహ పక్కన ఉన్న గుడ్డివాడికి స్వస్థత వచ్చేదా దేవుని కుమారుల కొరకు ఈ సృష్టి తేరు చూడడం అంటే అదే సార్ చంద్రశేఖరరావు అని చెప్పిన వాక్యంలో కూడా ఆయన కూడా చెప్పింది కదా ఆయన వ్యక్తిగత పరిచయలో జరిగిన సాక్ష్యం ఒక ఆమె మేడ వంగిపోతే ఆ టైంలో ప్రార్థన చేస్తే చూడు వ్యక్తి తన పిలుపును నిర్చయం చేసుకుని జాగ్రత్త వెళ్ళకపోతే ఆమె జీవితకాలం అంటూనే యేసుప్రభు ఎందుకు ప్రతి పట్టణము ప్రతి గ్రామము ఎందుకు సంచారం చేసిండు వీళ్లున్నలు ఐతాను బంధకాల్లో బందీగులుగా ఉన్నవాలు పాపంలో ఉన్నవాళ్ళు చీకటిలో ఉన్నవాళ్ళు నీ వెలుగు వెళితే కదా నీ వెలుగును చూసి వెలుగు దగ్గరకు వచ్చి వెలుగులాగా మారేది దీపం కింద పెట్టుకోను లేదా నీ ఇంట్లో నువ్వు కూర్చుంటాను లేదా నీ భార్య నీ బిడ్డలు నీ కుటుంబము ఇదే స్వార్థంతో జీవిస్తే దేవుడు చూస్తాడా నేను స్వార్థం అని ఎందుకు అంటున్నానంటే ఏసు ప్రభు చెప్పిండు నేను వెళ్ళి నా ఇంటి వారి దగ్గర చదివిస్తానంటే ఆయన ఎందుకు చెప్పాలా నాగటి మీద చెయ్యేసి వెనుక తట్టు తీసినవాడు అంటే దేవుడుకు అర్థం చేసుకునే తత్వం లేదని కాదు దాని అర్థము నిన్ను సృష్టించిన వాడు నీకు రక్షణ ఇచ్చిన వాడు నీకు జీవితాన్ని ఇచ్చినవాడు నీకు అన్ని సమకూరుస్తున్నవాడు అన్ని ఇస్తున్న దేవుడు చెప్పినప్పుడు నువ్వు సాకులేట చదువుతావు ఆయన ఆలోచన లేకుండానే పనిచేస్తాడా నీకు ఇంటి దగ్గర ఉన్నారు వారి మీద నీకు డిపెండెన్సీ ఉందని చెప్పకుండానే పంపుదా మనం మంచి తెలివి కలవాళ్ళం అనుకుంటాం ప్రతి ఒక్కడి ఫీలింగ్ అదే నేను మంచి తెలివి నేను మంచి జ్ఞానం నాకు అన్నీ తెలుసు నేనంత ఆలోచన ఎవరు చేయడం అనుకుంటున్నా మన తలంపులు పనికిరాలి ఎందుకు నీ తలంపుల వంటివి కాదు నా తలంపులు అంటాడు ఏ శుభ్రం నీ త్రోవల వంటివి కాదు నేను చూపించే త్రోవ నేను నడిపించే మార్గం చూడండి ఇక్కడ యేసు ప్రభు గురించి అంటే ఎందుకు వెళ్ళిండు ఆ ప్రాంతాలకు మనం చూస్తున్నాం కదా అబ్రహాం కుమార్తె పద్దెనిమిది ఏళ్ల నుండి ఒక తల్లి బాధపడుతుంది అపవిత్రాత్మ పట్టి దయ్యం పట్టి నడు ముంగిపోయింది ఆనాడు యేసు ప్రభు ఆ సమాధి మందిరంలో ఉండబట్టి ఆమెను చూడబట్టే కదా పద్దెనిమిది ఏళ్ల నుండి పొందిన ఆమెకి విడుదలొచ్చింది ఇదే దేవుడు కోరుకుంటుంది ఎందుకు తలాంతులు ఇవ్వాలా ఇలాంటి వాళ్ళకి మనం విడుదల ఇవ్వడానికి నాకు తలాంతులు ఉన్నాయి నాకు పరిశుద్ధాత్మ ఉంది నాకు వరాలు ఉన్నవి అవి ఉన్నవని చెప్పుకోవడానికి కాదు అవి కూడా సంఘానికి క్షేమము అన్నాడు దేవుడు మనకు కాదు క్షేమం ఇతరులకు నీ వరాల వల్ల వాళ్లకు క్షేమం కలగాల వాళ్లకు మేలు కలగాల వాళ్ళ బంధకాల నుంచి విడుదల రావాలా చీకటిలో నుండి రావాలా స్వత్తత వాళ్ళు పొందుకోవాలా మనకేదో దేవుడిచ్చిండు అని నేనేదో గొప్ప నా వంటి వాడు లేడు నాకు సాటి అయిన వాడు లేడు అని మనం ఈ లోకంలో ఒకరినొకరు ఇల్లులు కట్టుకునే విషయంలోనో కార్లు చూపించుకునే విషయంలో చూపించుకునేదానికి దేవుడు మనకివ్వలేదు నీకు స్వస్థత వరం ఇచ్చిండంటే ఆ వరం ద్వారా ఎంతో మంది బాగుపడాలా రోగులు బాగుపడాలా నీకు అద్భుతాలు చేసే వరం ఎందుకు ఇచ్చిండో అద్భుతాల ద్వారా ఎంతో మంది దేవుని యొక్క గొప్పతనాన్ని దేవుని యొక్క మహత్యాన్ని తెలుసుకొని దేవుణ్లోకి రావడానికి చూడండి ఇక్కడ ఏమంటున్నాడు అంటే గ్రామముల ఎందునూ సంచారం చేసిన ఆయన సమూహములను చూచి వారు కాపరు లేని విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి ఈరోజు కాపరులు ఉన్నారు కానీ మంచి కాపర్లు ప్రాణం పెట్టే కాపరులు అయితే లేరు జీతగాలు లాగా పనిచేస్తున్నారు ఈతగాల్లాగానే పనిచేస్తున్నారు ఒక టైం పెట్టుకుంటారు చూడండి దేవుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే నువ్వు మంచి కాపరిగా ఉంటే మంచి కాపరు ఏం చేస్తాడు తన గొర్రెలకు ప్రాణం పెట్టండి ఈరోజు ఎంతో మంది కాపరు లేని గొర్రెలు చెదిరిపోయి ఉన్నవి క్రో తక్కున్నవి నడవలేని మార్గంలో ఉన్న గొర్రెల కొరకు దేవుడు ఏం చెబుతున్నాడు ఇక్కడ కోత విస్తారమే కాని పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమాను వేడుకుంటున్నాడు ఈరోజు దేవుడు మిమ్మల్ని నన్ను మనల్ని వేడుకుంటున్నాడు పరిశుద్ధాత్ముడు ఎందుకు వేడుకోవాల ఈరోజు నువ్వనే వ్యక్తివి లోబడితే దేవుని ఆత్మకు చోటిస్తే నడిపించేవాడు ఆయనే ఈరోజు అలా లోబడుతున్నాము లోపడకపోతే దాన్ని ఏమంటారు అవిధేయతే కదా అవిధేయత చూపిస్తే నిన్ను ఎట్లా దేవుడు వాడుకుంటాడు అవిధేయత చూపిస్తే నన్ను ఎట్లా వాడుకుంటాడు నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉండకపోతుంటాడు నీకు ఇచ్చిన దాంట్లో ఎక్కడ నీలో ఆ భారం ఉండకపోతున్నాయి నీ భార్య మీద ఉన్న ప్రేమ నీ బిడ్డల మీద ఉన్న ప్రేమో నీ తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమో నీ కుటుంబం మీద ఉన్న ప్రేమ అదిగో కాపర్ గొరిలో చెదిరిపోయినని ఆయన ఆయన కలిగి ఎందుకు కలిగింది ఆయన పొంది భారం ఈరోజు నీకుందా ను క్రీస్తు కలిగిన మనసు నీకెక్కడు నీలో ఎక్కడ క్రీస్తు ప్రేమ ఉంది నువ్వు నశించిపోతుంటే ఆయనకి భారం ఉంది మన ప్రేమ ఉంది కాబట్టే కదా ఈ లోకానికి వచ్చి మనల్ని రక్షించుకున్నాడు ఈరోజు ఆ క్రీస్తు కలిగిన మనసు మనకుంటే ఆ క్రీస్తు కలిగిన ప్రేమ మనకుంటే ఆ క్రీస్తుని పోలి నడుచుకుంటే ఈ యేసు ప్రభు కలిగిన ఆ మనస్తత్వం మనకెందుకు ఉండదు అక్కడు నశించిపోతున్నాడు అనుకుంటే నువ్వు ఇంట్లో హ్యాపీగా ఉంటావా ఇప్పుడు అండి మనకిచ్చిన కొంచెం సమయమైనా కొన్ని గడియలైనా ఆ కొద్ది సమయమైనా మన లైఫ్ను త్యాగం చేసుకోవాలి ఇప్పుడు ఐదు రోజులు పని చేసుకుంటున్నాం రెండు రోజులు పరిచయం చేస్తున్నాం లేదా ఆ రోజులు పని చేసుకుంటున్నాం ఆ ఒక్క రోజన్నా మనం దేవునికి చెప్పాలి ఆ ఒక్క రోజు కూడా మనం చేయకపోతే మనం జీవించిన దానికి ఇది కఠినమైన కాని అర్థం లేని బ్రతుకులు అర్థం లేని జీవితాలు నువ్వెందుకు బతుకుతున్నావో ఎందుకు జీవిస్తున్నావో తెలియదు ఒక పాట ఉంటది ఎబ్రోం చేతులు నీ జీవిత గమ్యము ఏదో తెలుసుకోవాలంటారు మన జీవిత గమ్యం ఏంది ఎందుకు దేవుడు మనల్ని రక్షించుకున్నాడు ఎందుకు దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహించాడు కృపావరాలు ఇచ్చేడు ఎందుకు దేవుడు నీ ద్వారా ఏం చేయాలనుకుంటున్నాడు పాత్రలే అన్నానికి ఒక పాత్ర ఉంటుంది కూరకు ఒక పాత్ర ఒకటి నువ్వు ఏ పాత్రవో దేనికి ఆడబడుతున్నావు చూడండి కాబట్టి దేవుడు ఆయన కనికిర పడ్డాడు నిజంగా ఈరోజు మనలో కనికిరం ఉంటే ఎంతమంది నశించిపోతున్నారు ఎంతమంది ఈరోజు నరకానికి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు వాళ్ళందరూ రక్షించబడాలంటే దేవుడు ఏం చేయాల ఆ పిలిచిన వాళ్ళు వాళ్ళ పిలుపును ఏర్పడి ఈ రాజసువార్త సకల జనులకు ప్రకటించబడిన తర్వాతే అంతం వస్తుంది అందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు ఎందుకు రేపనొక దినం చనిపోయిన వాళ్ళు అయ్యా మాకు ఎవరు చెప్పలేదు అయ్యా అని దేవుణ్ణి అడగకూడదు ఏ మనిషి కూడా దేవుణ్ణి నిందించకూడదు కానీ ఈరోజు ప్రకటించాల్సిన వాళ్ళు ఆ రీతిగా ప్రకటిస్తున్నారా చెప్పాల్సిన వాళ్ళు ఆ రీతిగా వెళ్ళి చెప్తున్నారా నేను ఎవరికి కించపరచాలను లేదా ఎవరినో ఉద్దేశంగా పెట్టుకున్నా లేదా నేనేదో గొప్పవాణ్ణి నేను చెప్పినా కదా నేను వెర్రివాడిని నా గొప్పతనం ఏం లేదు ఆ దేవుని దయ ఆ దేవుని కృప నాకు ఇచ్చిండు కాబట్టి నేను చేయగలిగిన దాంట్లో కొంచెం చేస్తున్నా ఇది దేవుడు తెలియజేసిండు కాబట్టి చెప్పమని ప్రేరేపించిండు కాబట్టి ఆయన ఆత్మ నడిపింపుతో సహాయంతో మీకు చెప్తున్నానే తప్ప నేనేదో మీకన్నా గొప్పవాణ్ణి అని నాకు ఆ భావం లేదు ఆ తలంపు నేను ఎందుకంటే ఆ పరిసేయుడు స్థితి నాకు వస్తుంది మనం కానీ ఎందుకు దేవుడు చెప్తున్నాడు చూడండి పనివారు కొద్ది మందే ఉన్నారు ఈరోజు పిలవబడిన వారు అనేకులు కోత విస్తారమే పనివారు కొద్ది మంది ఎందుకంటే అందరూ ఐక్య విచారాలు కారణాలు నెపములు చూడండి ఏదో ఒక సందర్భంలో మనం చెప్తాం కానీ జీవిత కాలం అంతా ఇదే జీవితమా మనం ఎందుకు బతుకుతున్నట్టు ఎందుకు మనం జీవిస్తున్నట్టు ఇప్పుడు ఉప్పు నిస్సారం అయితే పనికి వస్తుంది మీరు లోకానికి వెలుగని ఎందుకు చెప్పాడు నేను వెలుగును మీరు వెలుగని ఎందుకు అన్నాడు నేను మిమ్మల్ని వెలిగించినట్టు మీ వెలుగు ఇతరులను వెలిగించాలి ఈ వెలుగు ఎక్కడ పెట్టాలా కొండ మీద పెట్టాలి ఎందుకు అందరికీ కనిపించద్ది ఆ వెలుగు అందరికీ వెలుగునిస్తా నువ్వేం చేస్తున్నావు నీ మంచం కింద పెడుతుంది ఆ వెలుగును నీలోనే పెట్టుకుంటున్నావు ఓ ఇతరులను వెలిగిస్తున్నావా ఇతరులకు ఓ చెప్పగలుగుతున్నావా మీరు ఉదయాలను బట్టి మిమ్మల్ని బట్టి మీరు పరిశీలించుకోండి పరీక్షించుకోండి ఒక్క వాక్యం చెప్పి నేను ముగిస్తాను మీరు అనుకుంటున్నారేమో నేను అనుకుంటున్నానేమో ఈ లోకంలో చాలా మంది సేవకులు అనుకుంటున్నారేమో యేసు ప్రభు ఒక విషయంలో స్పష్టంగా చెప్పి వెళ్ళిపోయింది ఇది ఇప్పుడు మనం చదివితే మనకు అర్థమవుతుంది ఏమని చెప్పిండంటే మత వార్త పన్నెండో అధ్యాయము నలభై ఆరో ఆయన జన ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉండేరి అంటే యేసు ప్రభు దగ్గరికి ఎవరు వచ్చారు సొంత తల్లి సహోదరుడు సహోదరులు వచ్చారు వచ్చి ఆయనతో మాట్లాడడానికి వాళ్ళు ఆలోచన చేసి అక్కడ ఉంటే ఎవడో ఒక వ్యక్తి చెప్తున్నాడు అక్కడ యేసు ప్రభుకి అప్పుడు అదు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు నీతో మాట్లాడవలనని వెలుపలను నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను చూడండి అందుకే సుప్రభు ఏమంటున్నాడు అందుకైనా తనతో ఈ సంగతి చెప్పిన వాణిని చూచి నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులనను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే ఇది నేను చెప్పదలుచుకున్నా ఈరోజు వాక్యం దేవుని చిత్తము చొప్పున జరిగించే శిష్యులు ఆయనకు సంబంధించిన పిలుపులు ఏర్పాటు చేసుకోకుండా దేవుని పిలుపుకు లోబడకుండా నెపములు చెబుతూ కారణాలు చెబుతూ ఐక్య విచారాలు చెప్పుకుంటూ పిలుపును కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఆయన చిత్తాన్ని నెరవేర్చని వారు అందుకు వాళ్ళకి యోగ్యత లేదు తల్లి తల్లి కాకుండానే పోయిందామా సొంత తల్లే కదా యేసుప్రభుని జన్మించిన తల్లే కదా అని ఆమె నా తల్లి అంటున్నాడు ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరి ఎవరు నా సహోదరుడు ఇదిగో నేను పిలిచిన పిలుపుకు వెంటనే లోబడి వెంబడిస్తున్న ఈ శిష్యులే ఇప్పుడు అర్థమైందా వాక్యము ఎవరు దేవుని ప్రణాళికలో ఉన్నతంగా ఉంటారో లోబడి వెంబడిచ్చి ప్రకటించే పుట్టిగా వచ్చి కూర్చొని విని చెప్పేవాళ్ళు కాదు ఇది కఠినమైన కష్టమైన నేనేమి బైబుల్లో లేని బోధలు చెప్పట్లేదు ఈరోజు ఈ మాట మీకు వినడానికి కష్టమై నా మాటను తృందీకరించినా నన్ను అపార్థం చేసుకున్నా రేపు ఈ వాక్యము నెరవేరకం మానదు ఇంతకనే చూశారు కదా భూమి ఆకాశములు గతించినా కానీ నా మాట పళ్ళు కూడా గతించాను ఇవి జరిగే మాటలు ఒకనొక జరగం జరిగేది ఇదే ఈరోజు నేను ఎవడో చెబితే నీకు ఇబ్బందిగా లేదా నీకంటే చిన్నవాణ్ణి కావచ్చు కాబట్టి నీకు తీసుకోవడం కొంత ఇబ్బందికరంగా మీకు మారొచ్చు లేదా నువ్వు మా కళ్ళ పుట్టి పెరిగిన వాడివి నువ్వేంది మాకు చెప్పేది అనే భావం మీలో ఉన్న నాకు తప్పు లేదు యశ్వప్రభు చెప్పినప్పుడు అందరూ ఈయన ఏసేపు కుమారుడు మరియమ్మ కుమారుడు వడ్లవాణి కుమారుడు అని చూసారే చెప్పే మాటల్లో ఉన్న విధానాన్ని సత్యాన్ని గ్రహించలేకపోయారు కాబట్టి పాపములో ఉండి చనిపోయారు అంటే పిలుపును ఏర్పాటును నిత్యం చేసుకోకపోవడము పాపము కాబట్టి మనం సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి దేవుడు మనల్ని శుభార్త ప్రకటించమన్నాడు ఈ రోజు దేవుని చిత్తాన్ని చేస్తున్నవో లేదో ఇప్పుడు నీకు అర్థమై ఉంటది ఆయన శిష్యులు చేస్తున్నారు అన్నిటి నీ అన్నాడు కదా అయ్యా ఇదిగో సమస్తాన్ని విడిచిపెట్టి నిన్న వెంబడిస్తే మాకేం దొరుకుతుంది అన్నారు చూడండి వాళ్ళు విడిచిపెట్టారు వాళ్ళ ప్రాణాలు కూడా త్యాగం చేసుకున్నారు అపోస్తులు వాళ్ళ ఆస్తులు అమ్మారు వాళ్ళు ఎవరు సంపాదించుకోవాలా వాళ్ళు సంపాదించుకుంది ఒకటే నశించిపోతున్న ఆత్మల్నే అందుకు మా అతిశయమేంది మా ఆనందం ఏంది రేపటి దినం దేవుని ఎదుట మీరే కదా అన్నాడు పావులు తన జీవిత కాలం అని ఈ లోకంలో దేవుడు సంపాదించుకోవాలని దేవుడు నేను లేదు కానీ నీకు అవకాశం ఉన్న చోట నువ్వు వెళ్ళగలిగిన చోట అక్కడన్నా వెళ్ళి నీ వెలుగు ఇతరులను వెలిగించు నీకు తెలిసిన దేవుని సత్యాన్ని ఇతరులకు ప్రకటించు ఎందుకు దేవుడు ఇక్కడ చెప్తున్నాడు అంటే ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను చూడండి ఇక్కడ ఎక్కడ ఉంటది ఇదిగోండి పురందీలకు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయము పదిహేను వచనము రక్షింపబడు పట్లను నశించు పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన ఉన్నాము నతించు వారికి మరణార్థమైన మరణపు వాసన గాను రక్షింపబడు వారికి జీవార్ధమైన జీవపు వాసన గాను అంటే నీలో జీవముంది ఇతరులను జీవింపజేయి ఈరోజు నీలో వెలుగు ఉంది ఇతరులను వెలిగించు ఈరోజు నీలో దేవుని వరం ఉంది ఇతరులను స్వస్థపరచు ఈరోజు నీలో పరిశుద్ధాత్మడు ఉన్నాడు పోయి బంధకాల్లో ఉన్న బంధకాలు విడిపించు అదే వాళ్ళు అంటున్నారు అంటే నువ్వు జీవపు వాసనగా ఉన్నావా క్రీస్తు సువాసనగా ఉన్నావా యేసుప్రభు తనను తాను బలిగా అర్పించుకోబట్టే కదా పరిమళ వాసనంగా మారిన మనం అలాగనే మీరు ప్రేమ కలిగి నడుచుకోమని ఎందుకు చెప్పిండు ఇది వాక్యం కూడా అదే కదా చెప్పబడుతుంది చూడండి ఎక్కడంటే ఈ మాట అయిపోయి దొరికింది రెండో తిమ్మతి నాలుగులో రెండు వాక్యమును ప్రకటించుము సమయమందును అసమయమందును ప్రయాసపడుము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు కండించుము గద్దించుము బుద్ధి చెప్పుము ఐదో వచనము అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండము శ్రమపడము సువార్థికుని పని చేయము నీ పరిచర్యను సంపూర్ణముగా చూడండి మనం అందరము కూడా సువార్త పని చేయాల్సిన వారము మన ఇచ్చిన పరిచర్య పని జరిగించాల మనకిచ్చిన సమయము ఆ సమయంలోనైనా మనము ప్రభు కొరకు పెట్టాలి మన అవసరాల కొరకు మన పండ్లు కొరకు పెట్టుకుంటున్నాం ఎన్నో దినాలు పెట్టుకుంటున్నాం అట్లీస్ట్ కొంతకాలమైన కొంత సమయమైనా దేవునికి మనం కట్టాలి కట్టకపోతే మనం బతకడంలో అర్థం లేదండి చాలా కష్టంగా ఉంటుంది కదా కానీ నేను చెప్పిన మాట నిజమే నువ్వు బతికిందానికి అర్థం లేదు నేను సువార్త చెప్పకపోతే నా పిలుపును నేను లోబడి దేవుని యొక్క పరిచర్ చేయకపోతే నాకు ఇచ్చిన తలాంతులను అభివృద్ధి పరచకపోతే నేను ఎన్ని గలిగున్నా నేను బతుకున్నా నేను చచ్చిన అనుకుంటే నువ్వు జీవిస్తావు క్రీస్తులు నా జీవితం దానికి ఉదాహరణ నేను అలా అనుకుంటున్నాను కాబట్టి నాకు ఎన్ని ఇబ్బందులు ఉంటాయి నేను ఇక్కడ ఏదో మళ్ళీ నన్ను నేను అతిశయంతో చెప్పట్లేదు నాకు ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఇబ్బందులు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి అన్ని పన్నెండు పన్నెండు నెలల గత సంవత్సరం నాచి ఉద్యోగం ప్రయత్నిస్తే ఉద్యోగం కూడా రావట్లేదు ఎంత డిప్రెషన్ ఎంత చిరాకు ఇరిటేషన్ అలా శని ఆదివారాలు వస్తే చౌలి దుష్టుడు వస్తాడు నా దగ్గర ఎందుకు ఆ రెండు రోజుల పరిచయం వీటన్నిటిని అధిగమించుకొని పోతున్నాం ఎందుకు ఈ వాక్యాలు మాకు భయాన్ని ఇచ్చినాయి ఈ వాక్యాలు భయం ఉంది కాబట్టి భయం ఉంటే ఎవడైనా చేస్తాడు ఇప్పుడు దొంగతనం చేస్తే జైలు వేసి పురి ఎవడైనా దొంగతనం చేస్తాడా ఆ భయాన్ని సృష్టిస్తే జీవితం పట్ల ఆశ ఉన్నవాడు పక్కలు అనుకున్నవాడు చేయుడు కానీ జీవితం పట్ల విలువ లేనివాడు చేస్తాడు వాడు నిర్లక్ష్యంగా ఉంటాడు కాబట్టి మనకిచ్చిన సమయము మనకిచ్చిన కొద్ది గడియలైనా అది ఒకడా ఇద్దరా నేను ఒక వంద మంది చెప్పాను మీరిద్దరే చెప్పారు అని చిన్న చూపులు చూడకూడదు ఎవడికిచ్చిన పిలుపు వాడు ఏర్పాటును నిశ్చయం చేసుకోవాలా మన నమ్మకాన్ని దేవునికి మనం కనబరుచుకోవాలా యథార్థతను దేవునికి చూపించుకోవాలా నీ విధేయతను దేవునికి చూపించుకోవాలా లేకపోతే దేవునికి సాక్షులుగా ఉండలేము ఎందుకంటే ఈ ఐక్య విచారాలే ఈరోజు క్రైస్తవులను అణచివేస్తున్నాయి సేవకులను అణచివేస్తున్నాయి ధనం చాలా అణచివేస్తుంది కుటుంబం ఎందుకు చెప్పిండు దేవుడు కుటుంబాన్ని ఆస్తులు ఎందుకు చెప్పాడు ఆస్తులు ఉన్నవాడు నువ్వు వెళ్ళి భేదలకి ఏమంటే ఒక ధనవంతుడు ఇవ్వగలిగిండా యవనస్తులు ఇవ్వలేకపోయింది నిష్ఠూరు పెట్టుకుంటూ దేవుణ్ణి సనుక్కుంటూ వెళ్ళిపోయాడు ఇప్పుడు తన ఇంటికి వెళ్ళి సెలవు తీసుకోమని అంటున్నాడు కాబట్టి ఈ వింటున్న వాక్యము దేవుడు నీకు నాకు చెప్తున్నాడు మనం ఇంకా దేవుని పిలుపుకు లోబడకుండా ఇంకా దేవుని మాట వినకుండా ఇంకా దేవుని విధానం పట్ల మనం అలసటగా ఉంటే నిర్లక్ష్యంగా ఉంటే ఏదో కారణము హేతువు చెప్పి ఆగిపోతుంటే ఇది వింటున్న వారికి చెబుతున్న నాకు ఎవరికి క్షేమము కాదు ఇది గ్రహించుకోవాలా ఇది మర్చిపోకూడదనే దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ కలిగిన దేవ కృపా కనికరం తండ్రి నీకు వందనాడు స్తోత్రాలయ్యా అయ్యా దేని విషయంలో కూడా నాయనా మేము గొప్పవారము కాడునైనా నువ్వు అంటున్నావు తండ్రి మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి ఈ లోకములో జ్ఞానులైనను గొప్ప వంశము వారైనను ఎవరు పిలువబడలేదయ్యా అవునయ్యా నేనే పాటి వాడునయ్యా అయ్యా నా జీవితం ఏందో నాకు తెలుసు ప్రభువ నేను ఎలాంటి స్థితిలో గుండా వచ్చినానో నాకు తెలుసయ్యా అయ్యా తండ్రి నా తల్లిదండ్రులే అన్నారు నువ్వు మా అనవసరంగా పుట్టిన వాళ్ళు నా బతుకు నా జీవితం అలా ఉనింది కానీ నాయనా తండ్రి కానీ నువ్వు నన్ను ప్రేమించినావు తండ్రి కాబట్టే నాకు రక్షణ ఇచ్చినావు కాబట్టే నాకు నీ పిలుపులో నాయన నన్ను పిలుచుకున్నావు తండ్రి నాకంటూ ఒక పరిచయం కాబట్టి దాని విషయంలో నాయన మేము ఇంకా ఏదో కారణం బట్టి హేతువుని బట్టి అయ్యా మేము నిర్లక్ష్యంగా జీవిస్తుంటే నన్ను క్షమించండి ఆ రీతిగా ఉన్నవారు ఎవరైనా సరే ప్రభు క్షమించండి లోకం సంపాదించుకొని ఈ లోకంలో అన్ని పొందుకొని అయినా నీలో మేము వ్యర్థులం కాకుండా అయ్యా మా జీవితాలు వెర్దంగా మా జీవిత కాలం ముగిసిపోకుండా అయ్యా తండ్రి మీరు ఇచ్చినంతలో కొంచెంలో నమ్మకంగా జీవించి నమ్మకంగా పరిచర్య జరిగించి సువార్త పనిచేసి అయ్యా తండ్రి కొందరు నన్న అగ్నిలో నాగినట్టునైనా మేము చేయగలిగినంత మట్టుకు నువ్వు మమ్మల్ని నడిపించినంత మట్టుకు నాయన మేము సువార్తని ప్రకటించిన అయినా అనేకులను రక్షణలోకి నడిపించి మీ సేవలో వాడబడులాగన దయచేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకు మన ప్రభు అయిన ఏసుక్రీస్తు ప్రభు కృప మనందరికి ఈ గ్రూప్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబ సభ్యులకి అలాగే ఎవరైతే రాలేని వారు ఉన్నారో వారికి వారి కుటుంబ సభ్యులకి ఈ లోకంలో ఉన్న సకర పరిశుద్ధులకి మనందరికి సదాకాలము మనకు తోడుగా ఉండి నడిపించను